నన్ను నెంచుకొనయ్యా నగుబాట్ల నేను కన్నవారి విన్నవారీ కాకుశేసేనే మలసినా గుణములు మంచివైనప్పుడు గదా ఎలమినిదిరి నేరములెంచేది చెలగినే పాపములు చేయకుండే మరికదా తొలగి పరులనే దూషించేది నడవడినే లెస్స నడిచినప్పుడు గదా పొడవయి అన్యులకు నే బుద్ధి చెప్పేది వెడగై ఇతరుల నే వేడని అప్పుడు కదా కడవారి విరక్తి కాదనేది కామినుల సంగమము కాదని నేమరి కదా నేమమై ఇతరుల నే నిందించేది నా మదిలో నన్ను నేను నవ్వుకొని సిగ్గుపడి నీ మరుగు చొచ్చితి నేడు శ్రీవేంకటేశ